జ్యేష్ఠరాజంస్ట శన్మోసాగమీపత సదాశివసాచార్యం తా నారాయణం నమస్కృత్ రై సరస్వతీసతో జయముదీర నేహాక్రమనాశీ ప్రత్యవాయో నేను స్వల్పమపర్మస్ अभिक्रमनाशमगम अभिक्रम नाशम कर्मयोग अंत उपा ज्ञा उपेय ज्ञामु आज्ञागू कर्मयोग अष्ठी ज्ञा की चुवि ज्ञागू मोक्ष జ్ఞానాన్మోక్ష అంటే అతనే యోగం అయింది కాబట్టి కర్మయోగము వలన అంతఃకరణ శుద్ధి జ్ఞానయోగము మోక్ష ఇది మార్గం ఇది రాజమార్గం ఈ మార్గంలో పొరపాటు చేసే అవకాశం లేదు అభిక్రమనాశం లేదు సో శ్రీకృష్ణుడు ఎలా ఎందుకు శ్రీకృష్ణుడి కాలం లోకంలో ఎన్నెన్నో మార్గాలు ఎనిమిది ఇరవైవో శ్లోకాలు కూడా ఉన్నాయి ఒక ఋషి కాదు ఒక గురువు కాదు ఒక పంథ కాదు ఓ సమాచారం కాదు అని శ్లోకాలున్నాయి నైకోఋషి అని అనే ఒక శ్లోకం ఆరంభం అవుతుంది ఏకో ఋషి కాదుగా నైకో ఋషి అనేక మంది ఋషులు ఒక్కొక్క ఒక్కొక్క ఐటమ్ని హైలైట్ చేసుకుంటూ పోయారు మనం కొంత సమన్వయ దృష్టితో చూస్తున్నాం కాబట్టి అలా అనిపిస్తుంది కానీ కొంతమంది అంటారు మాకు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉందండి అంటారు శంకరుల చోట వివేక చూడడంలో అంటారు శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం అని అంటారు శంకరాజాల ఈ శబ్దజాలం ఉన్నదే జాలము అంటే వల ఈ శబ్దముల యొక్క సముదాయమునో అర్థం వల అని ఇంకో అర్థం ఈ శబ్దజాలం ఉన్నది మహా ఇది మహారణ్యంలాగా ఉన్నది చిత్తభ్రమణ కారణం ఎవరికైనా సరే చిత్తానికి భ్రమ కలుగుతుంది భాంతి కలుగుతుంది కన్ఫ్యూషన్ కలుగుతుంది అని శంకరులు అన్నారంటే ఇంకా సామాన్యుల మాట ఏం చెప్పాలి సమాచారం ఎన్నెన్ని పుస్తకాలు ఎన్నెన్ని గ్రంథాలు దేనికదే ఇంక ఇదే సర్వం చెప్తూ ఉంటాయి ఈ కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్లో ఒక క్లియర్ పార్ట్ నిర్దేశించినటువంటిది భగవద్గీత కానీ గీత బోధించింది ఎలా ఉంటుందంటే చాలా సూక్ష్మంగా ఉంటుంది మనిషి యొక్క అంతరంగ వికాసము వైపుగా నడిపిస్తుంది కానీ జనులకు అది మినహాయించనీ కదా సామాన్య జనులకి యూ యూ షుడ్ గ్రో అంటే నో మేము ఏ గ్రోత్ రాకూడదు మేమేమి ఇంతటి లోతైన పరిశీలనలు అధ్యయనాలు ఇవేమి చేయకూడదు మాకంతా కూడా అలాగా అరటి పండులాగా మీరు తయారు చేసి మీకు చందా ఇస్తాము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 ఏకాదశి రుద్రాభిషేకం మీరు చేసుకుంటే మీకు సకల ఈతి బాధలు తొలగిపోతాయి అని ఒక లిస్ట్ ఇచ్చారు మీకు ఏ ఏ బాధలు తొలగిపోతాయో ఆ లిస్ట్ అంతా ఇచ్చారు ఈ రుద్రాభిషేకాన్ని చేసుకుంటే మీరు స్వయంగా కాలహస్తి రానక్కర్లేదు మీరు ఉన్న చోటే చేసుకోవచ్చు మీరు చేయాల్సిందల్లా మీ పేరు గోత్రము ఇచ్చి పదిహేను రూపాయలు ఎంఓ ద్వారా కానీ లేదా చెక్ ద్వారా కానీ పంపిస్తే మీకు రుద్రాభిషేకం చేసేసి మీకు ప్రసాదములు పోస్టు ద్వారా బట్వాడా చేయకూడదు అని అదే కూడా వచ్చింది ఇది చూసి ఇది విని నేను ఆశ్చర్యపోయాను ఏముండది చాలా చిత్రంగా ఉండే ఆఖరికి సన్యాసం కూడా పోస్టులో ఇచ్చేసేటువంటి రోజులు వచ్చేసి మీరు హృషికేష్ రానక్కర్లేదు మీరు మీ పేరు అవి చెప్పేస్తే మీ తరఫున ఇక్కడ సన్యాస సంకల్పం నేను చేసేసి మీ గోత్రనామాలు చెప్పి చేయడమేగా మీ తరఫున ఆ సన్యాస సంకల్పం చేసేసి మీకు కాషాయ వస్త్రాలు బట్వాడా చేయబడతాయి ఎటు వచ్చి మీరు కొంత ధనాన్ని పే చేయాల్సి ఉంటుంది అలాగా ఆ పోస్ట్ లో రాగానే అవి వేసేసుకోవాలి సో ఇది చాలా కమర్షియలైజ్ చేసేస్తారు అంటే తేలిక అనమాట ఏది కష్టపడకూడదు గీత మార్గంలో గీతలో ప్రతి స్టెప్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఎవరి పర్సన్ హ్యాస్ టు వాక్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆల్ దిగ్ కానీ మార్గం మటుకు రాజమార్గం చేంజెస్ వస్తాయి క్రమంగా వస్తాయి ఇంపెర్సెప్టిబుల్ గా వస్తాయి నిజానికి మహాత్ములు ఏం చెప్తారంటే ఎక్కడైనా డ్రమటిక్ చేంజ్ వచ్చిందంటే అధ్యాత్మ మార్గంలో మీరు దాన్ని నమ్మవద్దు అని చెప్తారు డ్రమటిక్ చేంజెస్ రావు మన ఎంతో కాలుష్యం ఉంటుంది మనకి సంసారముల తీవ్రమైన ఆసక్తి ఉంటుంది అసంఖ్యాకములైన కామనలు అర్థంబద్ధం లేని భయాలతోటి మనం ఉంటాము మన దృష్టిలో మనకి కనపడే జగత్తు సత్యం అనే మహా మహాభ్రాంతిలో మనం బతుకుతూ ఉంటాం ఆ స్థితిలో మీకు సడన్ గా చేంజ్ వచ్చేసి కొండలని ఓ చోట నుంచి ఇంకో చోటకి లేచిపోయి వీడి ఆత్మజ్ఞానైపోయడమో అలాగే సడన్ అండ్ డ్రామాటిక్ చేంజెస్ వచ్చినా వస్తాయి అని చెప్పినా ఆ రెండు సందర్భాలని కూడా మీరు విశ్వసించవద్దు అని మహాత్ములు చెప్తాం కాబట్టి ది గ్రోత్ హ్యాస్ పండు రాలిపోవడం సడన్ గా రాలిపోతుంది చెట్టు నుంచి రాలిపోవడం ఇట్స్ ఎ సడన్ ఈవెంట్ కానీ బట్ ద్వశ్చన్ ఈజ్ ఈజీ టు సడన్ ఈవెంట్ ఇట్ ఈస్ నాట్ ఎ సడన్ ఈవెంట్ అది పువ్వు వచ్చింది పువ్వు పిండి అయింది పిండి కాయ పెరిగి పెద్దదైంది ముదిరింది ఇప్పుడు పండడం ప్రారంభించింది దాని వెనకాల బోల్ అంత గ్రోత్ ఉంది అప్పుడు తక్కువ రాలిపోయింది రాలిపోయినప్పుడు ఏమనిపిస్తుంది సడన్ ఈవెంట్ అనిపిస్తుంది అలాగే ఆత్మజ్ఞానం అనండి సన్యాసం అనండి లేకపోతే ఏదైనా మీరు ఏ పేరు పెట్టినా ఇస్ ఇట్ సడన్ లుక్స్ సడన్ వాట్ ఇట్ ఈస్ నాట్ సడన్ దెర్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ గ్రోత్ అండ్ మెచ్యూరిటీ కాబట్టి అది కర్మయోగము జ్ఞానయోగము ఆ మార్గం పర్సన్ హ్యాస్ టు కేర్ఫుల్లీ గ్రో దీంట్లో ప్రత్యవాయం అనేది లేదు అధిక్రమ నాశము లేదు ప్రత్యవాయము లేదు అది భాష్యం అందాము కించ प्रत्यवाया दृष्टि काम्य कर्म कमको प्रत्ययवाय विनता शंकर दृष्टा चिकित्सावत वैद्य चिकित्सा वैद्य मेसार्क आ मर मैते रोग तर का प्रत्यवायू ప్రత్యవయం అంటే అపోజిట్ ఎఫెక్ట్ వస్తుంది నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది సో ఒక అతనికి కడుపులో పోటును కంటికి కన్ని కలక వచ్చాయి వచ్చాయి కడుపు ఇది జాతికి దృష్టార్థం అది ముందు చెప్పినా పర్వాలేదు మళ్ళీ వినండి ఒకసారి కొత్త కూడా వినొచ్చు కడుపులో పోట్లు వచ్చే కన్ని కన్నుకు కలకొచ్చిందండి కంటి కలక కంజక్టివ్ వైట్ చేస్తుందో ఏదో అంటారు కడుపులో పోట్లు వచ్చాయి డాక్టర్ దగ్గరకి వెళ్ళండి ఒకర్వన్ జనరల్ ఫిజీషియన్ ఒకడే ఉండేవాడు ఇన్ని రకాలు ఎక్కడ ఉండేవి ఆయన కన్ను అదే కంటికి కలకొస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అనేదో మంది ఇస్తాడు ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారా అలాగే ఐ స్పెషలిస్ట్ అనేవాడు ఎవడో లేడు అసలు అంటే డాక్టర్ ఏం చేసాడంటే ఒక అరకిచ్చి దీన్ని తాగబయా నీ కడుపులో పొట్లు తగ్గుతాయి అని ఆయన ఇంకొక సీసాలో చిన్న సీసాలో డ్రాప్స్ ఇచ్చి ఇవి కటులో వేసుకుంటూ ఉంటూ కంటికి కలకి తగ్గది వేరే వీడు ఏం చేశాడంటే ఇంటికి వచ్చి ఈ కంట్లో వేసుకోవాల్సింది తాగేసే అడుగుంది ఇవి ఒకటి తాగడం ఒకటి కంట్లో కదా కాబట్టి ఈ కంట్లో వేసుకుని తాగేసాడు కడుపు తాగాల్సింది కంట్లో వేసుకున్నాడు అంటే తాగాల్సింది కడుపులో పూటలో అరుపు ఓ చుక్క దీంట్లో ఓ వేసుకున్నాడు వేసుకునేప్పుడు ఇంక మంట ప్రారంభమైంది గెంతులు వేస్తో కన్ను పోయిందో ఎంత ప్రమాదం సో ప్రత్యవాయం ఉంటుంది కాబట్టి చికిత్సావత ప్రత్యవాయ న విద్యతే ప్రత్యవాయం అనేది ఒక యోగాసనాలు నేర్పుతారు అంటే యోగా యోగులు చెప్పిన మాట నేను స్టాండర్డ్ యోగా పీపుల్ తోటి నేను కొంతకాలం తిరిగాను ఎరవడ వాళ్ళ దగ్గర ఉండి మకా ఉండి కొంత అధ్యాస అభ్యాసం యోగాసనం అనేది యోగం వచ్చిన వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి మామూలు చిన్న చిన్నవైతే పర్వాలేదు కానీ కొంచెం లోతైన ఆసనాలు నేర్చుకునేప్పుడు చిన్న చిన్న జాగ్రత్తగా నేర్చుకోవాలి ఆ నేర్పి ఆయన కూడా ఒక పద్ధతిలో నేర్పాల్సి ఉంటుంది అలా చేసినట్లయితే ఇబ్బందులు ఏం లేకుండా ఉంటారు అలా కాకుండా సామూహికంగా ఒక వెయ్యి మందికి మీరు యోగాసనాలు నేర్పారు అనుకోండి అవి ఏవో సింపుల్ ఆసనాలు అయితే పర్లేదు కానీ కాంప్లికేటెడ్ ఆసనాలు వీళ్ళు నేర్చుకునే కాలో చెయో బినికి ఏదో అయింది అనుకోండి ప్రత్యవాయం ఉంటుంది అలాగంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి నెంబర్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ పదివేల మందికి యోగా ఒక్కళ్ళు నేర్పిస్తారనుకోండి అయితే వెయ్యి మందికి ఒక్కళ్ళు నేర్పిస్తారు అనుకోండి ఏదో పద్మాసంలో కూర్చో నడువు నిటారుగా పెట్టు ఇటువంటి వాటి నడిచిపోతుంది నిటార్గా పెట్టినా పెట్టకపోయినా ఇప్పుడు ఏం కొంపలు అడ్డుకుపోయి ఇదేం లేదు కాబట్టి పర్వాలేదు ధ్యానం అయితే ఇంకా ఏమీ ఇబ్బంది లేదు ప్రాణాయామం కుంభకం నేర్పారమాట గాలి నిండా పీల్చు ఇప్పుడు విగబెట్టేటం నేను చెప్పే వరకు మిగపెట్టే నేను చెప్పిన తర్వాత స్లోగా విడిచిపెట్టి అని మీరు చెప్పి బోధించడం ప్రారంభించారనుకోండి సాధపడు అలా చేస్తా వాడు లేని ఓపికి తెచ్చుకుని ఒక ఉత్సాహంతో చేస్తారు దానివల్ల ప్రత్యవాయ దోషాలు వస్తాయి వీడి కుంభకం చేసినప్పుడు ఒక ఫోర్ ఫైవ్ అట్మాస్ఫియర్స్ ప్రెషర్ డెవలప్ అవుతుంది హార్ట్ లో అదే లంగ్స్ లో సారీ ఈ ప్రెషర్ బ్రెయిన్ దాకా ఎక్కుతుంది ఎందుకంటే ఇదంతా కూడా ఇంటర్ సిస్టమ్స్ కనుక సో బ్రెయిన్ బ్రెయిన్ లో ఒక బ్లడ్ వెళ్తూ ఉంటుంది కదండి వాట్ ఎవర్ సమ్హౌ ద బ్రెయిన్ విల్ గెయిన్ సమ్ ఆఫ్ దిస్ ప్రెషర్ ఈ ప్రెషర్ కొంత బ్రెయిన్ కు వెళ్తుంది ఆ బ్రెయిన్ కి ఆ ప్రెషర్ కొండ మంచిది కాదు కాబట్టి ఏం చేయాల్సి ఉంటుంది లాక్ ఒకటి దాన్ని బంధము అని జాలంధర బంధము అని ఇక్కడ ఒక యాపిల్ అని చూడండి యాడమ్స్ యాపుల్ ఈ యాడమ్స్ యాపుల్ లాక్ కింద వేసేస్తాం ఒకటి ఇలాగ లాక్ వేస్తాం కదా ఆ యరన్ శాంపుల్ లాక్ పడిపోతే ఇప్పుడు కుంభకం మీరు చేయొచ్చు అలాగే మరో లాక్ ఒకటి ఉంది దేర్ ఇస్ అనదర్ లాక్ సో ఈ లాక్స్ ని కొంత అనుభవం లాక్స్ ని ఇంక్లూడ్ చేసుకుని ఆ కుంభకం చేస్తే బాగుంటుంది అలా మీరు సామూహికంగా బోధించారనుకోండి దీన్ని దిస్ పర్టికులర్ లాన్ ఇట్ కెన్ లీడ్ టు ప్రాబ్లమ్స్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ సో మచ్ సో అసలు లాక్స్ తోటి మీరు ప్రాణాయామం చెప్పద్దు అని ఒక రికమెండేషన్ కుంభకం వద్దు మీరు దాన్ని పేల్చండి విడిచిపెట్టండి సరళ ప్రాణాయామం అంటే నాడీ శోధన ప్రాణాయామము అని నేను అదే చెప్తూ ఉంటా విద్యార్థులకు అది సరిపడుతుంది అందుకు మీరేం ప్రాణాయామంలో ఇప్పుడు పిహెచ్డీ చేయనక్కర్ట్లా యూ నాట్ బికమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ప్రాణాయామం నాట్ నెసరీ ఆత్మజ్ఞానానికి అది అవసరం లేదు ప్రాణాయామ శతం నాసికా పీడనాథ జ్ఞానీన భవతి అంటే శంకర్ల చోట ముక్కుని పీడించటం వల్ల పీడించడం అంటే కుంభకంలో పీడించాల్సి ఉంటుంది మామూలు సరళ ప్రాణాయామంలో పీడించక్కర్లా మామూలుగా ఇల్లరు ఇలా ఉంటే జస్ట్ ప్రెస్ చేస్తే చాలు కుంభకంలో పీడించాలి అంటే లోపల మొక్కు పెట్టాలంటే పీడించాలి లేకపోతే పైకి ఉంటుంది కాబట్టి ప్రత్యవాయం అనేది కొన్నింటికి ఉంటుంది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 स्वम्योगधिताते रक्षति महत संसार जन्मदि किंतु प्रश्न मरी अभीक्रमनाशं प्रत्यवाय लेके मैं ये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 మీరు తప్పక కృతార్థులైతే ఇస్తారు ముందు వెనుక అనేది కొంచెం ఇటువంటి ఉంటుంది అది ఆ వ్యక్తిని బట్టి ఉంటుంది ఇప్పుడు మీకు ఎర్నస్నెస్ ఆ సమధికమైన ఉత్సాహం మీకు ఆత్మస్వరూపం తెలుసుకు తేలాలి అనే సమధికోత్సాహం ఉందనుకోండి ఇప్పుడే ఇక్కడే మీకు ఆ లక్ష్యం సిద్ధిస్తుంది కొంతమందికి సమధికోత్సాహం ఉంది కొంచెం ఉత్సాహం అంటే కొంచెం ఉత్సాహం ఉంటుందంటే టాపింగ్ పేజా టాపింగ్ లాగా ఉంటుంది పిజ్జా టాపిక్ అంటే పిజ్జా మీద వీర్ యూ కెన్ చూస్ ఎ టాపిక్ వాడు పిజ్జా ఏదో సమ్ బేసిక్ గా ఉంటుంది టాపింగ్ చూస్ చేసుకోవచ్చు అంటే ఆ టాపింగ్ ఇట్ ఓన్లీ యాడ్స్ టు ది ఫ్లేవర్ టు ది టేస్ట్ ఎట్సెట్రా ఆ రకంగా మన జీవితంలో అనేక అంశాలున్నాయి వీ హ్యావ్ సమ్ స్పిరిచువల్ టాపిక్ భగవద్గీత అది వింటూ ఉంటే బాగుంటుంది మిగతా మితావి ఏమి కూడా మనం విడిచిపెట్టకూడదు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 కాంట్రడిక్టరీ అంటే మ్యూచువల్లీ అపోజింగ్ థింగ్స్ ని వాడు హ్యాండిల్ చేసేస్తూ ఉంటాడు సో ఆత్మకి పుట్టుక లేదంటాడు హ్యూజ్ బర్త్డే పర్తీస్తాడు మీకు ఒక దృష్టాంతం చెప్పాడు కాంట్రడిక్టరీ హౌ అప్పుడే ఆత్మకి పుట్టు అజోనిత్య శాస్త్రలో ఏం పురాణ అని అప్పుడే చెప్పి మళ్ళీ అప్పుడే దానికి విరుద్ధంగా మీరు మీరు యాక్ట్ చేస్తే ఏది చూసివాడు ఏది చేయాలి చూసివాడు వాట్ హీ హ్యాస్ టు ఫాలో వాడు ఏం ఫాలో అవుతాడంటే ఆత్మకి పుట్టుక అని అలా చెప్తూ ఉంటారు దాని సంగతి అంత సమాచారం కాదది ఇది ఇది నిత్య జీవితంలో వస్తూ పోతూ ఉండేవి ఇవన్నీ చాలా ముఖ్యము అనే ఒక మెసేజ్ మీరు ఇచ్చినట్టు అవుతుంది అంతే అంత అంత కాబట్టి కాన్ఫిడిక్షన్స్ ఇలాంటి కాన్ఫిడిక్షన్స్ వైరాగ్యం మీరు వైరాగ్యాన్ని గురించి బోధించి చాలా ఖరీదైన జీవితాన్ని మీరు గడుపుతున్నారనుకోండి సో దట్ మీన్స్ వాట్ వేరే ఆ కాంట్రడిక్షన్ మీకు ఇబ్బంది కలిగిస్తుందా లేదా ఇబ్బందిగా ఉందా లేదా ఇబ్బంది ఏమీ లేదండి బాగానే ఉందండి అంటే అంటే యూఆర్ నాట్ రైట్ ఎర్నెస్ట్ అబౌట్ వైరాగ్యం అని సో రైట్ డెడర్నెస్ట్ అంటారు రైట్ ఎర్నెస్ ఆ ఎర్నెస్నెస్ ఆ సమధికమైనటువంటి ఉత్సాహం ఉంటే మీకు ఆత్మజ్ఞానం చాలా తొందరగా అది ఇట్స్ నాట్ ఏ టైం బౌండ్ ప్రాసెస్ కాబట్టి తొందరగా ప్రోగ్రెస్ తొందర అంటే అభిప్రాయం ఏమిటంటే ది ఎక్స్టెంట్ ద నెగిటివ్ థింగ్స్ హ్యావ్ టు బి రిజెక్టెడ్ ఆ విధంగా ప్రోగ్రెస్ ని మనం మాట్లాడచ్చు పండు పడ్డాల్ కింద దాంట్లో ప్రోగ్రెస్ ఏమి పండు పడ్డానికి ప్రోగ్రెస్ ఏమిటి పండు పండుట అన్నది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 ముగ్గుతూ ముగ్గుతూ ఉన్నది రేపటికి ముగ్గుతుంది అని ఆ విధంగా యూ కెన్ టాక్ ఆఫ్ ఎ ప్రోగ్రెస్ అండ్ ఎ టైం బౌండ్ ప్రాసెస్ అంతేగాని పడడాన్ని మీరు టైం బౌండ్ ప్రాసెస్ కింద చెప్పడానికి ఈవెంట్ మోమెంట్ ఇట్స్ నాట్ టైం బౌండ్ ఆత్మజ్ఞానం కూడా అటువంటిది ఇట్స్ నాట్ ఎ టైం కనుక ఇట్స్ ఎన్ ఎక్స్ప్లోషన్ అండ్ ఇట్స్ ఎ విషన్ అండ్ ఇట్స్ జస్ట్ ఇప్పుడు మీరు పండుగ చెట్టు కేసు చూస్తున్నారు పండుగ కనపట్టలేదు ఆగులే కనపడుతున్నాయి ఇంకోటి కనబడుతున్నాయి వాడు చూపిస్తున్నాడు కనపడలేదు టక్కు కనపడుతున్నాడు అలాగే కాబట్టి నాట్ ఎ టైం బౌండ్ ప్రాసెస్ కానీ ప్రోగ్రెస్ మనిషి తయారీ ఇస్ ఎ టైం యూ కెన్ టాక్అప్ టైమ్ యాజ్ ఎ పర్సన్ ప్యూరిఫైస్ హీస్ కాబట్టి దీంట్లో ప్రోగ్రెస్ టైమ్ అనేది చెప్పేందుకు అవకాశం ఉన్నది బట్ వస్తు కలమునకు అతీతమైనటువంటి తత్వము సో కాబట్టి స్వల్పమపి అని ఎందుకు చెప్తున్నారంటే మెచ్యూరిటీ అన్నది ఇట్ కెన్ హ్యాపెన్ క్విక్లీ ఇట్ కెన్ హ్యాపెన్ స్లోలీ పండు ముగ్గడా ఉన్నది స్లోగా ముగ్గచ్చు ఏముంది కంగాలుగా కూడా ముగ్గచ్చు స్లోగా ముగ్గచ్చు డజన్ మ్యాటర్ అది అభిప్రాయం కాబట్టి పండు స్లోగా ముగ్గాల కంగాలుగా ముగ్గాల అన్నది వాళ్ళకి వాళ్ళు తేల్చుకోవాల్సింది స్వల్పమపి ఈ ధర్మంలో స్వల్పం కూడా మీరు అనుష్ఠించితే అనుష్ఠితం యోగ ధర్మస్యా అంటున్నారు చూడండి యోగము అనే ధర్మం ఇక్కడ యోగము ద్విధము కాబట్టి ఇది ఆత్మధర్మము అంటే రెండు రకాలు ప్రవృత్తి ధర్మం నివృత్తి ధర్మం ఇది నివృత్తి ధర్మం ఇంకా ఆత్మధర్మము లేదు ఈ కర్మయోగము జ్ఞానయోగము లేక సాంఖ్యయోగము అనే రెండు కూడా ఈ ఆత్మధర్మంలో అంతర్గతమై ఉంటాయి కాబట్టి యోగము అనే ధర్మము ద్వివిధ యోగ రూపమైన ధర్మం ఏదైతే గలదో దీన్ని కొద్ది మీరు అనుష్ఠించినా కూడా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 మాకున్న భయం వల్ల ఏమిటంటే సెక్యూరిటీస్ మేము కొన్ని పెట్టుకున్నాము కొన్ని పెట్టుకున్నాం అయితే ఒక బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వేశాము అది చెడిపోతుందేమో అనే భయంలో ఉన్నాము సంసార భయానికి మాకేమి కంగారు లేదని మీరు అంటే ఇది మళ్ళీ ఉపయోగపడదు ఇది మహతోభయా మహాభయం నుంచే రక్షిస్తుంది కాని అల్ప భయాల నుండి రక్షించదు అంటే మీరు అప్పుడు అనొచ్చు మరైతే మహాభయం నుంచి రక్షిస్తే అల్ప భయాలుంటాయని ఉండవు काम की अलभ भये का विक महाय विमुुक्ति वक्ट वी मे नाट बी कीन अब महतो भया शंकर संसार भयाद जन्म मरणा लक्षणाद मरण भय ना विमुक्तिवाली अंटेक आमुक्ति को भय क्रम అబ్బాయి మరణానికి కంగారు లేదండి మరణం మాటకే ఉంది ఇంకా చాలా ముందు మాట అది ప్రస్తుతం కొంచెం ఈ కోర్టులో కేసు ఒకటి నడుస్తుంది అది నిగ్గుదో నెగ్గదో బెంగగా ఉంది ఆ భయం నుంచి విముక్తి కావాలి అంటే ఇదేమి ఉపయోగిస్తుంది ఉపయోగించదు భగవద్గీత పారాయణ చేస్తే కోర్టు కేసు నింపుతారు అలా నెగ్గర కేసు నెగ్గాలంటే మరేదైనా పారాయణ చేయాల్సి ఉంది ఈ సందర్భంలో మంచి లాయర్ని పెట్టుకోవడం అది ఉంది అది కాకుండా కూడా మీరు ఏదైనా పారాయణ చేయదలుచుకుంటే కోర్టు విజయం కోసం ఏదో దుర్గా పాఠము ఏదో చండీ సప్తశతి అలాంటిది ఏదైనా పారాయణ చేసుకోండి భగవద్గీత పారాయణ చేస్తే ఉపయోగం అసలు భగవద్గీత పారాయణ అనవసరం మొన్న మా నేను భగవద్గీత పారాయణ చేస్తానంటే రేపటి నుంచి అనకా నా ప్రసంగం విని ఇంత గొప్పది భగవద్గీత ఎప్పటికీ పారాయణ ఎందుకంటే భగవద్గీత పారాయణ ఉద్యమ రోజు ఒక శ్లోకానికి తాత్పర్యం చదువుకో శ్లోకం చదివి అర్థం చదివి తాత్పర్యం అలా చదువుకో పారాయణ మాత్రం వద్దు సుమా శ్లోకం నోటికి రావాలి అని ఒక ఉత్సాహంతో చేస్తే అది వేరే సంగతి బట్ పారాయణ చేయటం అనేది ఒక పద్ధతి ఉంది ఒక సంకల్పం చేసి నేను పరమేశ్వర ప్రీతి కోసం ఈ గ్రంథాన్ని పఠిస్తున్నాను అని ఒక సంకల్పం చేసి పూజలాంటి చేసి మొదలు పెడతాను వాటిల్లో భగవద్గీత చేరదు అది సంగతి సో ఆ మహాభయము నుండి మాత్రమే విముక్తిని కలిగిస్తుంది తర్వాత వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునంద బహు శాఖాహ్యన బుద్ధయో వ్యవసాయ ఇది కూడా యోగమహిమోపనిషత్తులో భాగమే యోగమహిమోపనిషత్తు అని మూడు శ్లోకాలుంటాయని అన్నాను ఇది మూడో శ్లోకం సో ఇక్కడ వ్యవసాయము అంటే నిశ్చయము అని అర్థం అంతేగాని తెలుగు వ్యవసాయం మాత్రం కాదు అంటే అగ్రికల్చర్ అని కదా అది కాది కాదు అగ్రికల్చర్ లేదేమి ఉడికి ఎలా వ్యవసాయం చేస్తున్నారంటూ ఉంటారు అలా ఎందుకు అంటున్నారో వాళ్ళకే తెలియాలి కాని ఆ సంస్కృతంలో ఆ అర్థం దానికి సుతరాము లేదు వ్యవసాయం కరోమీ అంటే నేను బాగా కష్టపడి పనిచేస్తున్నాను అని అంతేగాని అగ్రికల్చర్ చేస్తున్నానని మాత్రం అర్థం కాదు అగ్రికల్చర్ చేస్తున్నాను అని చెప్పాలంటే కృషిం కరోమి అని చెప్పాలి చాలా ఆపోజిట్ మీనింగ్స్ వచ్చాయి తెలుగులో సంభవ్ పదాలని అపభ్రంశం కూడా చేస్తూ ఉంటారు తెలుగులో తెలుగులో ఉచ్చరించేప్పుడు రాంగుగా ఉచ్చరిస్తారు అలా రాంగుగా ఎందుకు ఉచ్చరించాలి క్లీన్గా ఉచ్చరించచ్చు కదా అంటే ఆ భాషని నేర్చుకోవాలనే ప్రేమ లేకపోవడం చేత ఇప్పుడు ఇంగ్లీష్లో మీరు రాంగుగా ఉచ్చరిస్తారా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటారు ప్రొనౌన్సియేషన్ నేర్చుకుంటారు ఎంత ప్రేమగా నేర్చుకుంటారు ఎంత శ్రద్దగా నేర్చుకుంటారు రాంగ్ యూసేజ్ చేస్తారా ఐ వెంటెడ్ అనో లేకపోతే ఐ గోడ్ అనో అంటారా కరెక్ట్ గా యూజ్ చేస్తారు రాంగ్ గా యూజ్ చేశారనుకోండి అందరూ వెరగబడి అవ్వుతారు పరిహాసం చేస్తారు కానీ సంస్కృతం దగ్గరికి వచ్చేప్పటికీ అందరికీ ఫ్రీ ఫ్రీ అన్ని రాంగ్ గా యూజ్ చేస్తారు సో చాలా దురదృష్టకరమైన విషయం ఎనివే వ్యవసాయాత్మకా బుద్ధి ఆ వ్యవసాయం ఏమిటో ఆ వ్యవసాయం అంటే నిశ్చయము వి అవ సాయ సో ఈ సాయా అన్నది ఏదో ఒక ధాతువు నుంచి వచ్చింది ఆ ధాతువుకి అర్థమేమిటంటే తొలగించి వేయుట అంటే మీరు ఒక లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్యానికి విరుద్ధమైన వాటినన్నిటినీ నిరాకరణ చేసేసి కేవలము పని కట్టుకున్న ఆ లక్ష్యం వైపుకే ముందుకు సాగిపోతూ ఉంటే దాన్ని వ్యవసాయము అంట దీనికి చిన్న అవతారిక యా ఇయ సాంఖ్యే బుద్ధి ఉ భక్ష్యమాణలక్షణ సా వ్యవసాయాత్మికా బుద్ధి ఆ అవతారికను అలా కలుపుకోవాలి అవతారిక ఇన్కంప్లీట్ స్టేట్మెంట్ అదేమిటి అవతారికను ఇన్కంప్లీట్ గా ఎందుకు పెట్టారంటే ఆ శ్లోకంలో ఉండే మొదటి రెండు లేక మూడు పదాలు దానికి జోడిస్తే అది కంప్లీట్ అవుతుంది అలాగే అర్థమైందా నా ప్రొసీజర్ సో ఇంతకు ముందు మనకి బుద్ధి గురించి చెప్తున్నారు ఇయం బుద్ధి ఏ బుద్ధి సాంఖ్య బుద్ధి జ్ఞానయోగానికి సంబంధించినటువంటి బుద్ధి సో సంఖ్యము అనే దాని గురించి బుద్ధి బుద్ధి అంటే జ్ఞానం అని చెప్పారు ఇరవై శ్లోకాల్లో మనకి చెప్పారు సంఖ్య బుద్ధి అంటే చెప్పారా ఇంకొకటి కూడా చెప్పబోతున్నారు యోగే చ బుద్ధి వక్ష్యమాణ యోగ బుద్ధి అనేది ఒకటి ఉంది అంటే కర్మయోగము అది అది సాంఖ్య యోగానికి అంటే జ్ఞాన మార్గంలో సాధకుని తర్ఫీలు చేస్తుంది చాలా మంచిది అని ఈ రెండు శ్లోకాల్లో చెప్పారుగా మరైతే అదేమితో చెప్పండి అంటే తర్వాత రాబోయే శ్లోకాల్లో అది చెప్తారు నెక్స్ట్ శ్లోకం నుంచే వచ్చేస్తుంది దాని ప్రసంగం చెప్పబోయేటువంటి లక్షణములు గలది అంటే కామ నలవద్దు కర్మాధి కర్మ గలదు ఈ ఫలము ఎందు తృష్ణికుండరాదు ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి అంటే ఎవెవో చెప్పబోతున్నారు లక్ష్యమాణ లక్షణ కర్మయోగాన్ని చాలా లోతుగా నిరూపించబోతున్నారు ఆ కర్మయోగ బుద్ధి ఈ సాంఖ్య బుద్ధి ఇవి రెండు బుద్ధులు కాని లక్ష్యం ఒక్కటే కర్మయోగ బుద్ధి లక్ష్యం ఏమిటి స్వర్గమా కాదు మోక్షమా సాంఖ్యయోగ బుద్ధి లక్ష్యం ఏమిటి మోక్షమే అదైతే రెండు బుద్ధులు ఎందుకు వచ్చాయి అంటే కర్మయోగ బుద్ధిని బుద్ధిని మీరు ముందు పట్టుకుంటే మీకు సాంఖ్యయోగ బుద్ధిలోకి నెట్టుతుంది అక్కడ దాంట్లోకి సాంఖ్యయోగ బుద్ధిలోకి చేరారంటే బస్ అయిపోయింది ఆత్మ ఆత్మజ్ఞానాన్ని పొందేస్తారు జీవన్మూర్తులు అయిపోతారు ఉపాయము ఉపేయము అలా కాబట్టి రెండు బుద్ధులుగా ఉన్నా మార్గం ఒక్కటే అల్టిమేట్ గా మొత్తానికి ఆ బుద్ధి ఈ బుద్ధి సాంఖ్య బుద్ధి కర్మయోగ బుద్ధి ఈ బుద్ధి ఏదైతే ఉన్నదో దీంట్లో ఒకటి విస్తారంగా చెప్పాము ఇంకోటి విస్తారంగా చెప్పబోతున్నాము ఇదే అధ్యాయంలో ఈ బుద్ధి ఉన్నదేది ఇది ఎటువంటి బుద్ధో తెలుసినా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 నేను భాగవతం కోసం ప్రతిదార్థంలో అన్వయం చేసి పెట్టాను నేను అన్వయం చేసి పెట్టిన తర్వాత మీకు చక్కగా కుదురుతుంది అన్వయం నాకు కుదరదు అది నేను దాన్ని ఓకే కుదురుస్తూ ఉంటాను నేను సప్తమ స్కంధంలో పదిహేను అధ్యాయం చేసుకున్నా ప్రహ్లాదోపాక్షన్ అది అయింది అది దత్తాత్రేయ ప్రహ్లాద సంవాదమోని దత్తాత్రేయ మహర్షి ప్రసలాద్ వైరాగ్యాన్ని బోధిస్తాను అది చేస్తున్నా ప్రతి అనుష్ప్స్ చిన్న టూప్ బుల్బుల్ వెర్సెస్ కానీ ప్రతి వర్సు ఒక ప్రాజెక్ట్ ఎవరి వెర్స్ ఈజ్ ఎ ప్రాజెక్ట్ ఆ వెర్సు చూడడం ఏవో రకరకాల పదాలన్నీ ఓ చోట పెట్టినట్టుగా ఒక జంబుల్గా ఉంటుంది చూడగానే అలా ఉంటుంది ఈ డబ్బా ఇలా ఉంది వెర్సు దాన్ని అలా మళ్లీ చూడడం మళ్లీ చూడడం మళ్లీ చూడడం ఈరోజులో శ్రీధరాచార్యుడు ఏం చేశాడు దీన్ని వంశధరాచార్యుడు దీన్ని సాగతీశాడు అని ఇవన్నీ చూసి ఇది దీని సమాచారం అని అలా టైప్ చేయటం టైప్ చేస్తే ఆ పదం అక్కడ ఫిట్ కాదు ఫిట్ కాకపోతే దీన్ని హైలైట్ చేసి కార్నర్ లో పెట్టడం తర్వాత ఫిట్ చేద్దాం దాన్ని ముందు బేసిక్ స్ట్రక్చర్ ఒకటి వచ్చిన తర్వాత ఇంకొకటి నాలుగు ఐదు పదాలు అలా వెళ్లాడుతున్నాయి కాదు ఇవి అక్కడ కూర్చోబెట్ట ఇది ఇక్కడ ఇది ఇక్కడ అది హీరో కూర్చోబెట్టిన తర్వాత తెలుగు అర్థాలని ఇటు మార్చాల్సింది అమ్మాయ్యా అన్నప్పుడు దానికి వివరణాత్మకమైన ప్రాజెక్టు ఇస్ ఎ ప్రాజెక్ట్ ఎవరి వెర్స్ ఈజ్ ఎ ప్రాజెక్ట్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది వెర్స పూర్తి అవుతుంది సంస్కృతంలో మనకి సంస్కృత భాషలో అనుభవం ఉండి కూడా ఇది పరిస్థితి ఏమి వెర్సెస్ అనుభవం కానీ భావం మాత్రం చాలా గంభీరంగా ఉంటుంది ఎనివే కాబట్టి అన్వయం ముఖ్యం సో నేను ఒకరితో శ్లోకం చేస్తున్నాను ఆయన ఆ శ్లోక తాత్పర్యం నాకు చెప్తున్నారు నేనంటే నాకు శ్లోక తాత్పర్యం తెలుసు మహాత్మ మీరు నాకు అన్వయం చెప్పండి అంటే మళ్లీ తాత్పర్యమే చెప్తారు నేనంటే మీరు నాకు తాత్పర్యం చెప్తారేంటి నాకు తాత్పర్యం తెలుసు అనుష్ దాంట్లో విషయం నాకు తెలుసు నాకు వేదాంతం బోధించి తెలుస్తూనే ఉంది నాకు అన్వయం కాదు ఈ డినాట్ సార్ ఈ డినాట్ గివ్ మీ అన్వయం నేను ఒక శ్లోకం నాకు కుదరక నేను రాజమండ్రి పట్టుకెళ్తే వాళ్ళు అన్వయం చేయలేదు నాకు ఆదరకు మళ్ళీ మీ వల్ల వదలండి వదిలిపెట్టేయండి ఎందుకు వచ్చింది నేనే నేను ఎవరినో పట్టుకుని నేనే చేసుకుంటాను ఓ శ్లోకానికి ఎప్పుడు నాలుగో స్కంభంలో ఒక శ్లోకానికి సో ఇ అన్వయం చెప్తున్నా టీచింగ్ ఇది అన్వయం సో యా బుద్ధి ఉక్త రెండు రకాల బుద్ధి ఉందని చెప్పామే ఆ బుద్ధి యా ఉక్త సా బుద్ధి వ్యవసాయాత్మిక బుద్ధి ఆ బుద్ధి ఫికిల్ మైండెడ్నెస్ గా ఉండదు ఉండరాదు అది నిశ్చయాత్మకమైన బుద్ధి ఏకేహ కురుణ ఇది ఒక్కటే ఇంకా మీరు మళ్లీ ఇట్నించేటు అట్నించేటు వేబరింగ్ అంటారు చూడండి చాలా మైండ్ అలా జంప్ చేస్తూ ఉంటుంది దేని మీద స్థిరం ఇది అది అది ఇంకొకటి డాక్టర్ దగ్గరికి వైద్యుడి దగ్గరికి వెళ్ళేప్పుడు కూడా జనం ఇలాగంటి ప్రవృత్తినే కలిగి ఉంటాయి సెకండ్ ఒపీనియన్ అంట వీడి సెకండ్ ఒపీనియన్ అని పైకి చెప్పడు థర్డ్ ఒపీనియన్ ఫోర్త్ ఒపీనియన్ ను సేకరిస్తూ ఉంటాయి అంటే ఏమైపోతుందంటే ఆ చిన్న వ్యాధి ఏదో ఉంటుంది చిన్న పెద్ద ఏదో ఏమంటే వ్యాధి చిన్నదా పెద్దదా అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ సబ్జెక్టివ్ థింగ్ ఇట్ ఈస్ ఓ డాక్టర్ గారు చెప్పారు అన్నమాట నేనంటే ఏదో గీత పుస్తకం చెప్పారు అని అలా కాదు ఒక డాక్టర్ గారు చెప్పారు ఏమంటే వ్యాధి చిన్న వ్యాధి పెద్ద వ్యాధి ఇప్పుడు కిడ్నీ ఉండేది కిడ్నీ ఫెయిల్డ్ అంటే నాకు దానికి ఏదో యూరో యూరలాజికల్ యూరాలజిస్టులు దానికి ఏదో ఆపరేషన్ ఏదో సర్జరీ చేస్తాం అది చిన్నదా పెద్దదా అంటే అందరూ పెద్దది ఆపరేషన్ అనేది మేజర్ ఆపరేషన్ కింద వస్తుంది ఆ కేటగిరీలో కానీ ఆ వ్యక్తి ఒక రకం వ్యక్తికి ఇట్ ఈస్ ఎ రొటీన్ ఆర్ ఎ మైనర్ థింగ్ ఫర్ అనదర్ పర్సన్ ఇట్ ఈస్ మోర్ దాన్ మేజర్ హీ మేక్స్ ఎ హ్యూజ్ డీల్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ హీ సఫర్స్ అండ్ ఎవ్రీబడి అరౌండ్ హిమ్ సఫర్స్ చిన్నదా పెద్దదా అన్నది మనిషిని బట్టి కాబట్టి మనము శరీరంలో ఉండే అనారోగ్యం విషయంలోనే ఇంత వ్యాక్సినేటింగ్గా ఉంటామే अलाद मनवा मन स्थिम चुस्त इंका निष्ठ पड़को इंक जीवन निष्ठ तो ती मुझे तीस अट्ठ अदे व्यवसायत्मिक बुद्धि एक अभी ऐक रूप में उसे कर्मयोग सांख्ययोग अं इंका अला आिशत इट दशगराद అలా వెళ్ళిన వాడు లక్ష్యాన్ని చేసుకుంటాడు ఓ పద్యం ఒకటి గుర్తు వస్తున్నారు పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టనేని బిగియ పట్టవల పట్టి విడిచుట పడి చచ్చుటే మేలు నిష్పదాభిరామ విలురలేమా వ్యవసాయాత్మిక బుద్ధి కాంట్రడిక్షన్స్ ఉండకూడదు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 డిటెక్టివ్ నవల్స్ ని ప్రేమిస్తాడు ఏదో సంథింగ్ ఎల్స్ హీ లావర్స్ లేదా అంటూ ఉంటాడు నేను ఇది మళ్ళీ మ్యాథమెటిక్స్ లోకి వచ్చాను అదే కామర్స్ లోకి వెళ్ళి ఉంటే బోర్డు డబ్బు సంపాదించుంది అంటూ ఉంటాడు అధ్యయనం చేసేది మ్యాథమెటిక్స్ ప్రేమించేది కామర్స్ కామర్స్ వాడిని అడిగితే ఎందుకు వచ్చిన కామర్స్ అండి నేను ఫిజిక్స్ అది ఉండాల్సిందంటే అంచేతనే మీడియా కనుక మిగిలిపోతాం మనం సో ఎప్పుడు యువర్ హార్ట్ అండ్ మైండ్ అనేది you love it you study it you study what you love you love what you study job undu nujyoga undu manavula pravrtti ela untu madarsinandi they they do not love the job which they have chestu nujyoru mani prem undadu chestu nujoga na i did not get the job that i love antadu nenu antanu you love the job you have ఇప్పుడు మనకు కారు ఉందండి ఆ మనకున్న కార్ని మనం చక్కగా ప్రేమగా వాడుకోవాలి అంతేగాని మనకు లేని కార్ని ప్రేమిస్తే ఉపయోగపడే మనకున్న కారు ఒకటి పెట్టుకుని ఎప్పుడు యవర్ హార్ట్ అండ్ మైండ్ అని వ్యవసాయాత్మిక బుద్ధి ఏకైక పూర్ణంగా మీరు ఆ పని చేయకపోతేరా ఎందుకంటే ఇది కఠినమైన విషయం శ్రీకృష్ణుడికి తెలుసే సంగతి ఆయన బోధిస్తున్నాడు నిష్కామంగా కర్మ చేయమన్నారు చెప్పబోతున్నాడు నిష్కామంగా కర్మ చెయ్యి అని చెప్పి మీరు లోకంలో ఎవ్వళ్ళని మెప్పించగారు మనం ఏమంటే మరి మేము పిల్లల్ని పెంచి పెద్ద చేస్తున్నాం కదా నిష్కామంగా ఎక్కడ కుదురుకుతుంది వాడిని ఎంసెట్లో చేర్చేమంటే వాడు ఎంసెట్ పెసవాలనే ఉద్దేశంతో చేరుస్తాము తాజాలో చేర్చేమంటే ఏదో ఉద్ధరిస్తానని చేరుస్తాము నిష్కామంగా ఎక్కడ కుదరదన్నట్టుగా చెప్పాను నేనన్నానో మీరు ఆలోచించండి అమ్మా నిష్కామంగా చేయటం కుదురుతుందేమో ఆలోచించండి ఇప్పుడు ఎంసెట్ లో వీటికి ఎంసెట్ కోచింగ్ ఇప్పించటం ఉంది ఈజ్ ఇట్ అవర్ డ్యూటీ అన్నా ఓకే ఇఫ్ యుసైడ్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ దా డూ ఇట్ అండ్ ఆ డూయింగ్ ఆ చేసేది నిష్కామంగా చేయటం సాధ్యమేమో ఆలోచించండి అసలు ఇట్ ఈస్ పాసిబుల్ ఏమో ఆలోచించండి ఒకవేళ ఇన్ కేసు నిష్కామంగా మీరు చేశారనుకోండి అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది వీడి ఎంసెట్ ఏమైనా సరే పేస తీరాల్సిందే ర్యాంకు రావాల్సిందే అని అలా బెంగ పెట్టేసుకుని వాడిని ప్రెషర్ పెట్టేసి మీరు ప్రెషర్ లో పడిపోయి చేశారనుకోండి అప్పుడు ఏమవుతుంది అప్పుడేదైనా ఒక అద్భుతమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉండదా ఆ ప్రెషర్స్ ఏం లేకుండగా మన వంతు కర్తవ్యాన్ని మనం చేస్తాం ఈశ్వరార్పణ బుద్ధితోటి ఈశ్వరు ఇచ్చిన ఫలాన్ని సమచిత్తంగా స్వీకరిస్తాము అనే ఒక ధోరణలో మీరు చేసి ఆ ప్రెషర్ ఉండదు మీకు ప్రెషర్ ఉండదు పిల్లవాడికి ప్రెషర్ ఉండదు తర్వాత ఇంకొకటి మనిషి జీవితంలో ఆలోచించేప్పుడు ఎలా ఉంటుందంటే ఎంసెట్ పిల్లవాడిని చదివిస్తున్నారనుకోలేదు ఎంసెట్ అండ్ ఇట్స్ రిజల్ట్ ఈజ్ ఎవ్రీథింగ్ అన్నట్టుగా వీళ్ళు కానీ జీవితంలో జీవితం అంటే కేవలం ఒక ఎంసెట్ ఎగ్జాము దాంట్లో వచ్చే ఒక ర్యాంకును బట్టి జీవితం నిర్ధారితం కాదు అది మర్చిపోతూ ఉంటున్నాం జీవితాన్ని నిర్ధారించి కాదు దేర్ సో మెనీ థింగ్స్ we're in set lo he might have done extremely well but in life lo he could be a failure life raaka kalu btech lo failure avochu we're in set lo fail avochu life lo he may succeed so amset is a small part of overall life ikkada success ayinanta matrana adi life unte vidiki nandanam anupadank ikkada fail aithe vidiki jeevitam lo deeniki panikirani cheptan life ni meeru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 ఇంకా అనేక లాభాలు ఉంటాయి కాబట్టి సకమంగా చేయటమే చేసే పద్ధతి ఇంకా మరో పద్ధతి ఏం లేదు సకామంగానే చేయాలి అదే నిష్కామంగా చేయటం కష్టం అసంభవం సంభవం కాదు డిఫికల్ట్ అని ఈ రకమైనటువంటి ఆశంకలు అభ్యంతరాలు అడ్డంకులు ఉన్నాయో ఈ అడ్డంకులు మనుషుల్ని చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళు మనస్సుని స్థిరం చేసుకోలేరు చాలా కష్టపడిపోతూ ఉంటాం మనం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 అది ఆ పద్ధతి వేరు ఒకటి సకామ జీవనంలో వాడు ఏం చేస్తాడంటే ప్రతిదాన్ని మ్యానికులేట్ చేసి ప్రయత్నం చేస్తుంది సకామంగా ప్రతిదాన్ని తనకు అనుకూలంగా తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తుంది ప్రతి స్టెప్ లోనూ హీ వాంట్స్ టు ప్రూవ్ హిజ్ వన్ ఆఫ్ మ్యాన్షిప్ ఎగెనిస్ట్ దెస్టిన్ ఎగెనిస్ట్ ద నేచర్స్ ప్రోగ్రెస్ ఎగెనిస్ట్ ద నేచురల్ లా దానికి వన్ ఆఫ్ మ్యాన్షిప్ I have ఐ హావ్ టు నేచర్స్ ప్రాసెస్ ఫ్లో ఉంటుంది నేచర్స్ లాస్ ఉంటాయి ఐ హావ్ టు గో వన్ స్టెప్ అబౌవ్ ఇట్ అనే ప్రయత్నాన్ని నిరంతరంగా చేస్తూ ఉంటాను నేచర్ ని ఇటుతి అటుతి తిప్పి వొంచి తనకు అనుకూలంగా తీర్పుదనే ప్రయత్నం చేస్తూ ఉంటాయి విచ్ ఈజ్ ది రైట్ వే ఆఫ్ లివింగ్ యు హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ కాబట్టి బహుశాఖా హశ్చ బుద్ధయ అవ్యవసాయ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 परगणते मार्लिंटे अन उ बहुशाखा अनंताश्च शाखल नेकं शाखल्ल मिली उपशाखल नेक बहुशाखा अनताबी व अला पदू लक्षाकू काबो कर्मयोग कलदो दी प्रधानमंत्रण వ్యవసాయాి అది అక్కడ ఉన్న పరిస్థితి సో ఆ భాష్యకారులు ఏం చెప్తారు తో నిశ్చయస్వభావా మార్గే అంటే జన్మించి ఆ కురువంశంలో ఇంతకు ముందు జన్మించిన పెద్దలకి ఆనందమును కలిగించువాడాన్న అర్జును చూసి మంచి పిల్లాడు వీడు మనము మన కొంపలం మన ఇంట్లో మంచి పిల్లాడు పుట్టాడు అని పాను మహారాజు సంతోషించాడు ఆయన భార్య కుంతి సంతోషించింది భీష్మ పితామహుడు సంతోషించాడు ఆ వంశంలో ఉన్నటువంటి పెద్దలు కూడా సంతోషించారు కాబట్టి ఆయన కురూనందన సో కురూన్నీ కురు వంశస్థులకి ఆనందము కలిగించినవాడా ఇహా ఇహా ఇహ అంటే ఈ మార్గమునందు మార్గాన్ని గురించి చెప్తున్నారు కదా నేహాభిక్రమ నాశోస్తి ఈ కర్మయోగ మార్గంలో అని అలా ఒక పాత్ర ఒక జీవన శైలి స్టైల్ ఆఫ్ లైఫ్ దాని గురించి కదా చెప్తున్నారు ఈ మార్గము ఇది ఏం మార్గం ఇది శ్రేయో మార్గము శ్రేయస్సు అంటే జీవన్ ముక్తి మోక్షము ఆత్మ జ్ఞానాన్ని పొంది మానవుడు మోక్షమును పొందుతా ఇది శ్రేయో మార్గం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 బుద్ధి అంటే జ్ఞానము అవగాహన ఒక అండర్స్టాండింగ్ ఒక విషం ఈ విషం రకరకరకాలుగా ఉంటుంది ఈ విషంలో అనేక బ్రాంచెస్ ఉన్నాయి అనేక శాఖలున్నాయి అనేక రక భేదాలున్నాయి సో ఈ మరి ఇవన్నీ ఉన్నాయి కదా ఒక్కటే ఉండడం ఎలా కుదురుతుందండి అంటే ఈ భేదములు ఎన్నైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా త్రోసిపుచ్చుతుంది బాధిక అప్పుడే మరి అవుతుంది లేకపోతే ఏకా వీటినన్నిటినీ త్రోసిపుచ్చుతుంది నేను దక్షిణామృత స్తోత్రం పాఠం చెప్తున్నా స్టేజ్ ఉంది ఎదుర్కొండగా జనం కూర్చుని ఉంది ఒక వచ్చి ఒక పెద్ద ఆయన స్టేజి మార్చాలండి నేను స్టేజ్ మార్చుకునే ఇక్కడ ప్లాట్ఫామ్ కూడా పెట్టారు ఇదంతా పోనీ ఇలాంటి చెక్క ఏదో కుర్చీ ఇలాంటిది వేస్తే పోనీ ఇటు వేసే రోజు అటు అది సిమెంట్ ప్లాట్ఫామ్ లాగా చేసి రవీంద్ర భారత్కి వెళ్లి స్టేజ్ మార్చాలంటే ఎలా మూడు ఎలా మారుస్తున్నారు ఈ వాస్తు పీపుల్ ఉన్నారు ఈ వెరీ డిఫికల్ట్ పీపుల్ స్టేజ్ మార్చాలి ఎందుకు ఎందుకంటే మార్చడం ఎలాగో మారుస్తాం మార్చలేం కదా ఎందుకు మార్చడం అంటే అంటే ఆయన అంటాడు మీరు కొంచెం యాంగిల్ తిరిగి వచ్చింది